అవి కలస్యా అంటే ఏం రాస్తానా అని చూద్దామని చల్లా చెదరముట వికలం అంటే చల్లా చెదర అది కరెక్ట్ పదం ఇప్పుడు ఈ దేహ కార్యకరణ సంఘాతమే చూచుటా వినుట సంకల్పించుటా తెలుగుట అనే పనులను చేసేది మిగతా నువ్వు అనేది ఇంకా వేరే వెలుగు వెళ్ళలేదు అదే అదే చేసుకుంటా ఉంది అన్ని పనులు ఆ శక్తిదా ఆ వెలుగుదా అదే వెలుగు అని నువ్వు అన్నట్లయితే పైగా ఇంకా ఏమని చెప్పాడు ఈ కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడే ఈ పనులన్నీ అవుతున్నాయి కార్యకరణ సంఘాతం లేకపోతే ఇవి కాబట్టి కార్యకరణ సంఘాతమే ఆత్మ అంటే చూచుటా వినుటా మొదలైన ఆ తెలివి వల్ల జరిగే పనులన్నీ ఈ సంఘాతమే చేసుకుంటోంది అని నువ్వు అంటున్నావు కదా కాబట్టి సంఘాతమే ఆత్మ అన్నట్లయితే ఈ సంఘాతము చల్లా చెదరైపోవడం చల్లా ప్రాణం పోయి ఆ దేహాన్ని తగలబెట్టి తప్పారటం అలా చల్లా చెదరైపోయినప్పుడు అది చూసి సంకల్పించి తెలుసుకుని పనులు చేస్తోందా చేయటం లేదు ఎందుకు అంటే చల్లా కాబట్టి చేయట్లేదు మంచిది చల్లా చెదరు అది చక్కగా కలిసి ఉన్నప్పుడు కూడా అదే కర్త అయినట్లే అదే దర్శనాధిక్రియలను చేసి వెలుగు అయితే అది చల్లా చెందరు కాకుండా ఆరోగ్యంగా బలంగా స్థిరంగా అంతా ఒక మూట కలిసి ఉన్నప్పుడు ఒకప్పుడు ఈ పనులను చేయుట మరొకప్పుడు చేయకపోవుట అనే పరిస్థితి ఎందువల్ల వచ్చింది అని ఈ ప్రశ్న మీకు అర్థమైందా ఇప్పుడు చూచేది కన్నే అయితే చూచేది కన్నే అయితే ఈ కన్నుతో చూడకపోవడం ఇంకో కన్నుతో చూడడం అనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు కన్ను ఆపరేషన్ చేసి పెడతారు ఇంకొక ఎవడో పోయిన కన్ను తీసుకొచ్చి విడికి పెడతారు ఆ పోయిన కన్ను చూసేది అదే అయితే అక్కడ చూడటం ఇక్కడ చూస్తాం ఎందువల్ల అక్కడ ఆ దేహం అలాగే ఉంది కదా అక్కడ చల్లా చెదరు కాకుండా స్థిరంగా అలాగే ఉంది కదా స్థిరంగా ఉండి ప్రాణం పోయినా దేహం అయితే సంఘాతం అలాగే ఉంది కదా దేహం ఉంది ఇంద్రియాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ చూడడం లేదు ఏమంటే ఆ కన్ను అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంకొక సంఘాతానికి పెడితే ఇది చూస్తోంది సంఘాతమే చూసే పక్షంలో అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి తగలబెట్టిన తర్వాత చూడకపోవడం అనేది వేరే సంగతి ఇంకా తగలబెట్టలేదు అవికలముగా ఉన్నప్పుడు అది ఎందుకు చేయటం లేదు దర్శనాధిక్రియలను ఇంకొకటి అదొక ప్రశ్న ఇంకొక ప్రశ్న చెవే వినీదైనట్లయితే చెవే వినే పక్షంలో వినేది చెవి ఇంకా వేరే ఏది లేదు చెయ్యే వింటోంది అన్న పక్షంలో చెవి ఉన్న చెలి చెలిగా ఉన్నంతసేపు వింటూ ఉండాలి అది ఒకప్పుడు వింటోంది ఇంకొప్పుడు వినట్లేదు ఎందుకని ఆఘ్రానించేది ముక్కే అయితే ఒకప్పుడు ఆఘ్రానిస్తోంది ఇంకొప్పుడు ఆఘ్రానించట్లేదు ఎందుకని ఆరోగ్యంగా ఉండి కూడా అంటే కన్ను చూస్తున్నట్టు అనిపించినా కన్ను వెనక ఏదో ఉండి దీన్ని చూసి ఇట్లా చేస్తోందన్నమాట కాబట్టి కన్నే చూసేస్తోంది చెవే వినేస్తోంది ముక్కే అగ్రాడించేస్తోంది అని కాబట్టి సంఘాతమే ఈ వెలుగు వల్ల అయ్యే పనులన్నింటినీ సంఘాతమే స్వయంగానే చేసేస్తోంది అనే మాట ఎలా పో సంఘాతమే స్వయంగా అన్ని పనులను చేసేసుకునే స్వతంత్రమైనది అది నిరంతరము అలాగే అన్ని పనులను అది చేసుకుంటూనే ఉండాలి తప్ప ఆరోగ్యంగా బలంగా ఉన్నంత కాలము ఆ పనులను అది చేసుకుంటూనే ఉండాలి తప్ప మన అనుభవం అలా లేదు ఒకప్పుడు చేస్తుంది ఇంకొప్పుడు చేయటం లేదు దీని మాట ఏమంటావు అని ప్రశ్న ఏమంటే ప్రశ్న బాగుంది కదా ఇప్పుడు ఆత్మకర్త అన్నారు వీళ్ళు మీమాంసకులు ఆత్మకర్త స్వతహాగానే కర్త అన్నారు అసలు ఏ కర్తృత్వాన్ని అంగీకరిస్తారు కదా శంకర్లు అడిగారు ఏదో నిద్రపోయిన ఆత్మకర్త అయితే ఎప్పుడూ అది పనుల్లో చేస్తూనే ఉండాలి తప్ప నిద్రపోయినప్పుడు పనులను చేయకపోవడం ఒకప్పుడు చేయడం ఇంకొకప్పుడు చేయకపోవడం అనేది ఎలా కుదురుతుంది ఆత్మకర్త అయితే ఎప్పుడు పనులను చేస్తూనే ఉండాలి ఆత్మభోక్త అయితే ఎప్పుడు భోగాల్ని భోగిస్తూనే ఉండాలి కాబట్టి ఒకప్పుడు భోగించి ఇంకొప్పుడు భోగించకపోవడం ఒకప్పుడు పనిచేసి ఇంకొకప్పుడు పని చేయకపోవటం అనేది ఏమని ఈ కర్తృత్వ భోక్తృత్వములు దాని ఎందు స్వతహాగా లేవు అని చెప్పింది కాబట్టి బంగారము పచ్చగా మెరుస్తూ ఉంటుంది ఒకప్పుడు అలా ఉండి ఇంకోప్పుడు అలా ఉండకపోవడం అనేది ఉంటుందా బంగారానికి ఉండదు బంగారం ఉన్నంత వరకు అది పచ్చగా మెరుస్తూనే ఉంటుంది కాదండి ఇప్పుడు పెరవట్లేదంటే దాని మీద ఏదో మధ్యలో ఏదో వచ్చింది కనపట్టలేదు తప్ప అది మెరుస్తూనే ఉంటుంది వాటి సో ఈ విధంగా ఈ విచారము చాలా కాషస్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది బంగారం పడద్దు చూడండి ఇప్పుడు చూడండి అందాము అయం ఈ సంఘాత సంఘాత సంఘాతమే దర్శనాదిక్రియాకర్త ఆత్మా చేనుట మొదలైన పనులను చేస్తే ఆత్మా ఏ పక్షంలో ఈ సంఘాతము అవికలస్యేవా చల్లాచలు కాకుండా ఉండగానే దర్శనాదిక్రియాకర్తృత్వం సూచితా మొదలైన పనులను చేయుట కదాచిత్వతి ఒకప్పుడు ఉంటోంది కదాచిత్ నా మరి ఒకప్పుడు ఉండుటలేదు కథం అది ఎట్లు ఇది అని మేము అడుగుతున్నాము అని పూర్వపక్ష అంటే ఏమిటి కార్యకరణ సంఘాతం కంటే విలక్షణమైన ఆత్మగలదు అనే తన ప్రతిపాదనని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని పక్కన ఆ ప్రయత్నాన్ని తర్వాత సంఘాతమే ఆత్మ అనేటువంటి పూర్వపక్ష యొక్క సిద్ధాంతంలో తూట్లను పూడిచే ప్రయత్నం భాష్యకారులు చేస్తుంది అర్థమైందండి మీకు తన సిద్ధాంతం గురించి ఏం చెప్పట్లేదు తన ఆత్మ గురించి ఏం మాట్లాడటం లేదు వాడు దేహమే ఆత్మ అంటున్నాడు కదా దేహమే ఆత్మ అయితే దేహమే ఆత్మ అనుకోండి వేసవి కాలంలో ఉంటుంది దేహానికి వేడిని తెలుసుకునే ఆత్మ దేహమే అయిందనుకోండి సరే దేహం వేడిగా తెలుస్తోంది ప్రత్యక్షం ప్రత్యక్షం అని కదా నువ్వు సరే తెలుస్తోంది ఇంతట్లోకి కునికిపాట్లు పడ్డాడు నిద్రపట్టింది ఏమండి నిద్ర పట్టినప్పుడు దేహానికి వేడి తెలుస్తోందా తెలియట్లేదు వేడి ఉందా లేదా ఉంది దేహం ఉందా లేదా ఉంది కానీ మరి దేహానికి వేడి తెలియట్లేదు కాబట్టి ఒకప్పుడు తెలుస్తోంది ఒకప్పుడు తెలుస్తోంది ప్రత్యక్షం కదా ఒకప్పుడు తెలుస్తోంది ఒకప్పుడు తెలియట్లేదు కాబట్టి ప్రత్యక్షంగా దేహమే తెలిసేసుకుంటుందని నువ్వు ఎలా చెప్పగలను కదాచిత్ భవతి కదాచిత్ నాభవతి అంటే అర్థం ఏమిటి దేహము వెనకాల ఏదో ఉందన్నమాట అది దేహంతో కలిసినప్పుడు దేహం తెలుసుకుందన్నమాట అది దేహంతో కలవకపోతే ఇది కుమాల దేహం తెలుసుకోలేకపోయిందన్నమాట కాబట్టి దేహము తెలుసుకునేది కాదన్నమాట ఇంకేదో ఉందన్నమాట ఇట్ ఈస్ లైక్ దాని మీద పూర్వపక్షి తన సిద్ధాంతంలో ఉండే లొసుకుని సర్దుబాటు చేసుకుంటున్నట్టు ఇప్పుడు ఇంతే సిద్ధాంతం గురించి ఏమి చర్చ లేదు పూర్వపక్షి యొక్క తీర్మానంలో తూట్లు పొడిచే ప్రయత్నమే నడుస్తోంది నా ఈశ దోష నా పెద్ద దోషం లేవనెత్తాయితే అది దోషమే కాదు అంటున్నాడు లోకాయుతడు ఎందుకని దృష్టత్వాత్ అదంతా కూడా అనుభవంలో భాగమే ప్రత్యక్షంలో భాగమే ఇది ఒకప్పుడు పని చేయడం ఒకప్పుడు పని చేయకపోవడం కూడా ప్రత్యక్షంలో భాగమే అది సంగ్రహవాక్యం దృష్టత్వాత్ అని సంగ్రహవా దాన్ని వివరించాలి వివరించకపోతే ఏంటి వస్తుంది కాబట్టి వివరణ పక్కనే ఉంది నా హీ దృష్టే అనుపపన్నమాట చెప్తున్నానండి అనుభవం ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటే అది కొసగదు అనే మాట లేదు దృష్టే అనుపపన్నం నామ నా ఇప్పుడు పండు తింటే పుష్టిగా ఉంటుంది అవునండి నన్ను అది పొసగదు అది ఎందుకు పొసరదు తింటూడు తింటే పుష్టి వచ్చిందా లేదా కాబట్టి పొసగదంటా ఏంటి దాహం నీరు త్రాగితే దప్పికి తీరింది పొసుగుతుందా పొసగదా ఎందుకని దృష్టే అనుభవ నా అది ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంటే అది పొసగదు అనే మాట తప్పు ఇప్పుడు నదిలో స్నానం చేశారు నదిలో స్నానం చేస్తే దీని మీద రామ్దేవ్ బాబాని దువ్యపెట్టారు అక్కడ హృద్రీకృష్ణలో ఉన్నటువంటి కొంతమంది సాధువులు ఎవరో ఉన్నారు సో ఆనంద సోమ సన్యాసం ఉన్నారు రామ్ దేవ్ బాబా మీద ధ్వజం ఎత్తారు ఏమిటి ధ్వజమెత్తడం రామ్ దేవ్ బాబా నారు గంగానికి పూర్తిగా కలుషితమైపోయింది ఆ జలములను తాగినట్లయితే రోగాలు కాబట్టి తాగవద్దు అని చెప్పారు చెప్తే వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏదో ఉన్న పేర్లు ఈ పేర్లు ఎలా ఉంటాయి ఈ స్వాముల పేర్లు ఆనంద ఆనందో ఎక్స్ ఎక్స్ ఆనంద ఎక్స్ వై ఆనంద ఇప్పుడు ఎక్స్ వై ఆనంద వైజడ్డ ఆనంద ఇలాంటి ఇద్దరు ముగ్గురు స్వాములు ఉన్నారు మాత గంగాజీ కా అపమాన్ కియా బాబానే గంగాజీ కథీవి కల్మష్ నహిత మామశకా భావనా కల్మశా భావనా కలమశ మ కల్మశా మాతా సాక్షాత్ స్వర్గ స్వర్గ సీని రూపే ప్రవాహకే భూలో ఆయా భూలోతవాసీం శుద్ధ కదా ఆయా ముద్ధి ఉతీ మధ్య బాబా ఐసా బోల్ అనాలోచన సందర్భ వైసా బోన్న ఆయనకి జాతీయత అంటూ వీళ్ళు నేను విన్నాను చూడండి ఎలా ఉన్నాను ఇక్కడ తెలుగులో ఒక చెప్పాడు గంగ యొక్క మహిమ మీకు తెలుసునండి ఆయన చెప్పేది ఏమీ లేదు ఇదే ఇదే అసలు కాదు కూడా ఈ చెప్పడానికి ఏమీ ఉంటే కదా చెప్పడానికి లోపల ఉంటే అయ్యా ఎవరినైనా మహాత్ముడి దగ్గర కూర్చుని కష్టపడి చదివి వల్లించి శాస్త్రాలను అధ్యయనం చేస్తే ఏమైనా చేశారా మీరు అదేమీ చేయలేదు ఊరికే చక్కగా టిఫిన్లోవి తినేస్తూ బొట్లో అవి గిట్టుగా పెట్టుకుని చేసి పండితుడిని చెప్పుకుంటూ ముందుకు వచ్చేశారు తప్ప ఉంది కాబట్టి పది మందిని అలాగ జబర్దస్తి వ్యవహారం నడిపిస్తున్నారు తప్ప పాండిత్యుడు లేనప్పుడు ఏముంటుంది చెప్పడానికి చెప్పరా అంటే ఏముంటుంది చెప్పడానికి ఆయన చెప్తున్నాడు గురించి నేను మీకు ఒక్క సంగతి చెప్తానండి గంగ గురించి ఒక్క చెప్తా ఏ నీరైనా తీసుకోండి మీరు ఈ భారతదేశంలో కానీ సృష్టిలో కానీ ఏ నీరైనా తీసుకోండి ఒక దీసాలో ఓ పోస్ట్ పక్కన పెడితే నెల అయ్యేటప్పటికీ చనిపోతుందండి కానీ చూసారా అది మాత్రం చనిపోదండి ఎంతకాలం పెట్టినా అలాగే ఉంటుందండి తప్పది ఇది నా హరిద్వార్ దగ్గర అది ఇరిగేషన్కి మాత్రమే పనికి వస్తుంది స్నానానికి పనికిరాదు త్రాగడానికి పనికిరాదు మూడు లెవెల్స్ ఉన్నాయి ఆ బయలాజికల్ ఇంప్యూరిటీస్ లెవెల్ పదిహేడు దాటితే ఇరిగేషన్కి కూడా పనికిరాదు పది దాటితే స్నానానికి పనికిరాదు మూడు దాటితే త్రాగడానికి పనికిరాదు హరిద్వార్ దగ్గర అది పద్దెనిమిది ఉంది వాళ్ళే ఏదో కొంచెం ఇటు అటులో ఇరిగేషన్కి వాడుకోవచ్చు నానికి పనికిరాదు తాగడానికి పనికి రాదు దృష్టే అనుపబ నా కంటి కనబడుతూ ఉంటాయి అది పొసగదు ఏమన్న వాళ్ళది మరి దృష్టే అనుపబన్నా లోకాయని పొనపడుతుంది నహి ఖద్యోతే ప్రకాశ ప్రకాశకత్వైన దృశ్యమానే కారణాంతరం అనునేయం ఇప్పుడు మినుగురు పురుగు ఉన్నది ఖద్యోతము అంటే మినుగురు అమావస్య నాడు పురుగులు ఉంటాయి అవి టోకన్ ఇలా ఇలా వెలుగు కనపడుతుంది ఎప్పుడైనా చూశారా మినుగురు పురుగు ఇప్పుడు మినుగురు ఉంది అది వెలుగుతుంది ఆడుతుంది వెలుగుతుంది ఆడుతుంది ఏమండి అది ఒకప్పుడు వెలుగుతో ఇంకొకప్పుడు ఆరిపోతూ ఉంది కనుక ఆ వెలుగునిచ్చేది వెలుగురుపుడు కాదు దానికంటే విలక్షణమైనది మరొకటేదో ఉంది అని అలా మొదలు పెడతావా అలా మొదలు పెడతావా అది వెలిగినప్పుడు వెలిగింది ఆరినప్పుడు ఆరింది ఆ వెలిగినప్పుడు ఆ వెలుగు అదే ఇస్తుంది ఆరినప్పుడు వెలుగు ఇవ్వట్లేదు వెలిగినప్పుడు అదే ఇస్తుంది కాబట్టి ఒకప్పుడు అవికరంగానే ఉంది ఇప్పుడు మినిగురు పురుగు ఏమి ముద్దైపోయి బాధ అయిపోలేదు ఎలా ఉందో అలాగే ఉంది వెలిగినప్పుడు వెలిగింది లేనప్పుడు లేదు అంటే దృష్టి అనుకోబడి ఉన్నామా అలా కనపడుతూ కాబట్టి మీరు ఇప్పుడు ఏమంటారు మినుగురు పురుగు వెలుగుకి మరొక కారణం వేరే ఉంది అంటావా లేకపోతే మినుగురు పురుగే మినుగురు పురుగు వెలుగుకి కారణం అంటావా మనం ఏమనాల్సి ఉంటుంది వినుగురు పురుగే మునుగురుపురు వల్ల వచ్చే వెలుగుకి హేతు కారణము అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అలాగే మనకి కనపడుతోంది కదా అలాగే ఈ దేహం కూడా ఒకప్పుడు వెలుగు కలిగి ఉంటుంది ఒకప్పుడు తెలుసుకుంటుంది ఇంకొప్పుడు తెలుసుకోదు తెలుసుకున్నప్పుడు అదే తెలుసుకుంటుంది తెలుసుకోవడం మానేసినప్పుడు అదే మానేస్తుంది దీనికోసం మళ్ళీ వేరే జ్యోతిని పట్టుకురావాల్సిన అవసరం లేదయ్యా లోకాయుత పూర్వపక్ష లోకాయుత సిద్ధాంతాన్ని లోకాయతులు తెలుసుకోవాలనుకుంటే లోకాయత పుస్తకాలు పట్టుకుంటే తెలియదు కేంద్ర భాష పట్టుకుంటే తెలియదు ఇంత బలంగా పూర్వపక్షాన్ని ప్రతిపాదకు వాళ్ళు కూడా ప్రతిపాదించలేదు ఇంత బలంగా ఆయన ఏం చేస్తారంటే ఆ పూర్వపక్షాన్ని అన్ని వాళ్ళు చెప్పే అంశాలను అన్నిటినీ సరోగా స్టడీ చేసి ఆ పాయింట్స్ అన్నీ బలమైన పాయింట్స్ అన్నీ పెట్టి పూర్వపక్షాన్ని బాగా బలం చేసి చిరచ్ేద అలంకరిస్తే చిరచ్ఛేద చక్కగా అలంకారం చేసి తర్వాత తోసిపుచ్చేస్తారు గుమ్మడికాయని బాగా బొట్లు పెట్టి పగలు కొడతారు చూడండి అలా గుమ్మడికాయని అలా పగల కొట్టకూడదు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు కానీ అది గుమ్మడికాయ టాపిక్ కాదు ఆ మాట వచ్చింది కనుక చెప్తున్నాను గుమ్మడికాయని ఏం చేయాలంటే అలా హారతి ఇచ్చేసి గుమ్మడికాయతో ఆ గుమ్మడికాయ లోపలికి తెచ్చుకొని చక్కగా దాన్ని కోసుకొని చక్కగా కూర వండుకూ గుమ్మడికాయ తోటి కూర చాలా బాగుంటుంది దప్పలా అయితే ఇంకసలు గుమ్మడికాయని మించింది లేదు దాని లోపల గింజలు ఉంటాయి అవి పారేయకూడదు ఆ గింజల్ని ఎండబెట్టుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలి అంతేగాని అలాగే పారేసి అది మట్టి పారేసి అలా చేయటం చాలా తప్పు ఇంక దాంట్లో అలా చేయకూడదు చాలా తప్పు వస్తువులన్నీ పారే పారు చేయకూడదు అనుమేయత్వే కిత్మాన్యాత్ సర్వం సర్వత్ర అనుమేయం సార్ ఏమన్నా మీరు అనుమానం చేసుకుంటూ పోతే సర్వత్ర సర్వాన్ని ఏదో ఒక హేతు పెట్టి అనుమానం చేసేది నేను ఇందాక అనుమానం చేశాను అగ్ని తల్లగా నుండును పంచభూతములలో ఒకటి ఒకటి వలన మీరు అని అనుమానం చేశాను మినుగురు పురుగుకి వెలుగునిచ్చేది వేరే ఒకటి ఉండును ఎందుకంటే చెట్టు చేమలకు వెలుగునిచ్చేది చెట్టు చేమలకంటే విలక్షణంగా సూర్యాది జ్యోతిష్ బయట ఉంది కనుక మినుగురు పురుగుకి వెలుగునిచ్చేది కూడా వేరే ఇంకొకటి ఉండుంటుంది అని అనుమానం చేసేది అగ్ని వేడిగా ఉందంటే ఆ స్టవ్ వేడిగా ఉన్నప్పుడు ఆ స్టవ్లోకి వేరే కరెంట్ వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది లేకపోతే ఉండటం లేదు కనుక అగ్నియందు కూడా వేడి రావడానికి వేరే ఇంకొకటి ఉంటుంది ఎందుకంటే వేరే ఉన్నప్పుడు మాత్రమే అది వేడిగా ఉంటుంది లేకపోతే ఉండట్లేదు కాబట్టి అగ్నికి వేడిని అనుగ్రహించే తత్వం కూడా అగ్ని కంటే విలక్షణంగా మరి ఒకటి గలదు ఎలా అయితే స్టవ్కి తత్వం స్టవ్ విలక్షణంగా వేరే ఉండదో అలాగా అని ఈ రకంగా సర్వత్ర సర్వం అనుమే సర్వమునందు సర్వమును అనుమానం చేసినట్టు ఇంకా అనుమానానికి ఒక రూలు రైము ఏమి ఉండదు కాబట్టి అలాగా మీరు అలా అనుమానం చేసుకుంటూ దేహ వ్యతిరిక్తమైన విద్యోతో ఒకటి ఉందని అనుమానం చేసే ప్రయత్నం చేయటం తాగా ప్రత్యక్షాన్ని పట్టుకోవాలి ఖచ్చ అనిష్టం అలాగా నాకు ఏం చేసి మీరు తోచిన అనుమానాలు చేసి చేసినట్లయితే మనం ఎక్కడా ఒక తత్వాన్ని చేరుకోలేకపోతాం ఒక సిద్ధాంతాన్ని నిలబడకుండా అయిపోతుంది అది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు ఇప్పుడు ఈ బిగ్ ఫైట్ అని పేరు పెట్టి అందరూ ఒకేసారి మాట్లాడేస్తే ఎవళ్ళు మాట్లాడింది ఎవరికి తెలియకుండగా అత ఒక ప్రోగ్రాం ఉంది అది చూడాలంటే అసలే వస్తుంది ఎందుకంటే ఆ యాంకర్ మాట్లాడేస్తూ ఉంటారు అందరూ మాట్లాడేస్తూ ఉంటారు అని చేసుకుంటూ ఉంటారు పిచ్చేసుకుంటూ ఉంటారు గోళ గోళ కింద ఉంటుంది కాకి గోళ సంత గోళ ఉంటుంది అది దానివల్ల చీసీ వాళ్ళకే ఉత్సాహం ఉండదు చెప్పి వాళ్ళకి కూడా ఏం చెప్తున్నారో తెలియదు కొంతమంది చెప్పరు కూడా మా వల్ల ఉదండి భోగం చెప్పరు మాట్లాడరు లో ఎందుకంటే అలా అరుస్తూ ఉంటే ఏం మాట్లాడతారు కాబట్టి అలాగే లెఫ్ట్ అండ్ రైట్ అనుమానాలు చేసుకుంటూ పోతే కార్యకరణ సంఘాతం కంటే వ్యతిరేక్తమైన జ్యోతిని చెప్పడానికి వీలుండదు కార్యకరణ సంఘాతమే వెలుగు కలిగి ఉన్నది అని చెప్పడం ఏదీ చెప్పడానికి ఉండదు ఇట్టి నుంచి అటు అనుమానం చేయొచ్చు అట్ ప్రత్యక్షాన్ని చూసి పుచ్చుతో ఉండడం ఏదో కారణం మీద అది సరికాదు ఇప్పుడు గణపతి పాలు తాగాడు అంటే గణపతి పాలు తాగేశాడు శివుడు కొడుకు పాలు తాగేసాడు అంతలాక్కర్లేదు అసలు పాలు తాగడం అనేది అలా స్పష్టపడింది ఈ విగ్రహం ఈ విగ్రహంలో పాలు తాగినట్టుగా అనిపించింది ఎందుకు అనిపించింది ఎక్కడ పెట్టారు మీరు పాలు ఎక్కడ పెట్టారు ఇక్కడ ఇలా పెడితే తాగేశాడా లేకపోతే అది తీసుకెళ్ళి తొండానికి అందిస్తే తాగాడా తొండానికి అందిస్తే తాగాడు ఓకే ఆ తొండం పరిస్థితి ఏమిటి మరి క్యాపిల రియాక్షన్ ఏమైనా ఉందా లేకపోతే స్టోన్స్ ఏం చేస్తాయి ఎటక మీద నీళ్లు పోస్తే ఏముంటుంది ఆ నీళ్ళు అనేసి అది అబ్జర్వ్ అలా అబ్జర్వ్ చేసిందా స్పాంజ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా అలా చూసుకోవాలి తప్ప ఇంకేంటేదో మీరు విశ్వంసినట్టుగా ఇక్కడ గణపతి పాలు తాగలేదు కాబట్టి ఇక్కడ భక్తులపై గణపతికి ప్రేమ ఉన్నది అక్కడ గణపతి తాగలేదు కాబట్టి అక్కడ భక్తులకి గణపతిపై ప్రేమ లేదు అని మీరు అనుమానం చేశారనుకోండి ఎలా ఉంటున్నారు అలా ఇష్టం అనేటట్టు చేస్తూ పోవడానికి వెళ్ళారు నచ్చ స్వభావో నాస్తింటే ఒక పదార్థం ఉందండి దానికి ఒక స్వభావము దాని స్వభావము దానికి లేదు అని చెప్పుట తాగారండి గంధపు చెక్కకు సుభంధం సుగంధం అనే స్వభావము లేదు నీటికి చల్లదనం అనే స్వభావము లేదు నిప్పుకి వేడు అనే స్వభావము లేదు అలా చెప్పచ్చా చెప్పకూడదు గంధపు చెక్కకి సుగంధము లేదు అనే మాట లేదు నీటికి చల్లదనము లేదు అనే మాట లేదు పదార్థ స్వభావం నాస్తి ఇది నా నచ్చ పదార్థ స్వభావో నాస్తి ఇది మీకు సైన్స్ లో ఉందా లేకపోతే పురాణంలో ఉందా లేకపోతే ఎలా ఉందో సైన్స్ లో లేని మరి నహి అగ్నే ఉష్ణస్వాభావ్యం అన్య నిమిత్తం ఉదకస్యవా శైత్యం చూడండి అగ్ని వేడిగా ఉన్నది వేడి అగ్ని యొక్క ధర్మము కనుక నీరు చల్లగానున్నది ఎందువల్ల చల్లదనము నీటి యొక్క ధర్మము కనుక అది పదార్థ ధర్మము లేదు అగ్ని వేడిగానున్నది ఎందుకంటే అగ్నికి ఆ వేడిని మరి ఒక తత్వము అనుగ్రహిస్తోంది కనుక అలా అలా చెప్తారా అది ఎలాగంటే శాంతికి మరియొక తత్వం అనుగ్రహించినప్పుడు మాత్రమే శాంతితోంది కనుక అది సామాన్యతో దృష్టము కనుక అగ్ని కూడా మరొక తత్వా అనుగ్రహించినప్పుడు మాత్రమే వేడిగా ఉంటుంది అలా చెప్పసా సామాన్యతో దృష్టమైన అనుమానాన్ని అగ్నిలో ప్రవేశపెట్టి అగ్ని వేడి ఎక్కడి నుంచో వచ్చింది నీటికి చల్లవరం ఇంకెక్కడి నుంచో వచ్చింది అలా చెప్తూ ఉంటారా చెప్పరు అగ్ని అనే పదార్థం యొక్క స్వభావము వేడి దానికి లేదు అని చెప్పుట తప్పు నీరు అనే పదార్థము యొక్క స్వభావము చల్లదనము దానికి లేదు అని చెప్పుట తప్పు ప్రాణి ధర్మాధర్మాద్యపేక్షమితి చేయా అగ్నిను నిప్పు నీరు ఉన్నాయంటే వాడికి పుణ్యం పాపం ప్రారంభ కర్మ ఇలాంటివేం లేవు కాబట్టి అవి అలా ఉన్నాయి కానీ వీడు ప్రాణి కదా వీడికి తెలిసింది అంటే ఆ తెలియడంలో సుఖం ఉంటుంది లేక దుఃఖం ఉంటుంది ఆ సుఖానికి పుణ్యం ఉండాలి కారణమవుతుంది దుఃఖానికి పాపం కారణమవుతుంది కాబట్టి ఇప్పుడు శబ్దాన్ని విన్నాడు అనుకోండి శబ్దాన్ని విన్నాడు అంటే ఆ వినడానికి ఏది కారణము అంటే చూడండి నేను చెప్తా మీకు ఏది కారణము ఆ శబ్దాన్ని విన్న వాడికి సుఖం కలిగిందా దుఃఖం కలిగిందా దుఃఖం కలిగింది అయితే ఆ శబ్దాన్ని వినడానికి కారణము అధర్మము శబ్దాన్ని వినగానే సుఖం కలిగిందనుకోండి ఆ శబ్దాన్ని వినడానికి కారణము ధర్మము ఈ ధర్మాధర్మములు ఈ సంఘాతం యొక్క ధర్మములా సంఘాతము ఒకటే విలక్షణమైనవా విలక్షణములు సంఘాతంలో భాగం రాదండి కాబట్టి వ్యక్తి వేడి నీటికి చల్లదనము వాటి స్వభావం అన్నట్టుగా ఈ దేహేంద్రియ సంఘాతమునకు కూడా తెలియుట వినుట చూచుట మొదలైనవి స్వభావము అని చెప్పడానికి వీల్లేదు అక్కడ కేవలం స్వభావంతో పని అవ్వదు స్వభావం వెనుక కూడా ఉంటాయి కాబట్టి ప్రాణీ దగ్గరకు వచ్చేప్పటికీ ప్రాణము లేని వాటికి ఎలా అయితే స్వభావము ధర్మము అనేది స్వతసిద్ధంగా ఉందో అలా ఇక్కడ ఉంది అని చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు నిప్పుందనుకోండి ఎప్పుడు వేడియాలని ఉంటుంది ప్రాణులు ఉన్నారనుకోండి అందరూ ఒకే విధంగా తెలుసుకుంటూ ఒకే విధంగా సుఖాన్ని అనుభవిస్తూ ఒకే విధంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారా లేదు కాబట్టి నిప్పు నీరు మొదలైన పదార్థాలకి అన్వయించేటువంటి సూత్రాన్ని ప్రాణులను ఎలా అన్వయిస్తాం ఇక్కడ ధర్మాధర్మములనే విలక్షణములైన అంశములు గలవు కదా అంతావేమో ధర్మాధర్మాదే నిమిత్తాంతరాపేక్ష స్వభావ ప్రసంగ అప్పుడు ఏమని చెప్పాల్సి వస్తుంది వినడానికి చూడడానికి పుణ్యపాపములు కారణము అని నువ్వు చెప్పే అనుకోవు వినడము చూడడము సంఘాతము యొక్క ధర్మం కాదుది పుణ్యపాపముల కారణంగా వినడము చూడడముతో కష్టపడింది నువ్వు చెప్తే ఆ పుణ్యపాపములకు హేతువు ఏమిటే అని మేము మళ్ళీ అడుగుతాం అప్పుడు మరొకటేదో హేతువు నువ్వు చెప్పాల్సి ఏమండి ఈ సంఘాతం వింటోంది అది దాని ధర్మము అని కాకుండా ఈ సంఘాతం వింటోంది పుణ్యపాపముల మూలంగా అని నువ్వు చెప్తే ఆ పుణ్యపాపములు అలా ఎందుకు ఉన్నాయి అంటే మరొకటి అని చెప్పాల్సి ఉంటుంది కర్మని బట్టి పుణ్యపాపాలు వచ్చాయి మంచి కర్మ అయితే పుణ్యం చెడ్డ కర్మ అయితే పాపం అని చెప్పాల్సి అస్తు ఇది చేతి నా పో అలా చెప్తాం అలా చెప్తాం అంటే సంఘాతం వింటోంది సంఘాతం చూస్తోంది అది సంఘాత స్వభావం కాదు వినడం చూడడం సంఘాత స్వభావం కాదు ధర్మాధర్మముల వల్ల చూడడము వినడము తటష్టపడుతోంది అన్న వంటే ఆ ధర్మాధర్మములు ఎందుకు వచ్చాయి ఆ చేసిన కర్మ మంచి కర్మ అయితే ధర్మమైంది చెడు కర్మ అయితే అధర్మమైంది మరి ఆ కర్మ మంచిది చెడుది ఎందుకు అయ్యాయి అని అలా చెప్పుకుంటూ అంటే అలా చెప్పుకుంటూ వీలు పడదు ఎందుకో తెలుసున సదనవస్థాప్రసంగ సష్ట చూడండి సంఘాతం చూసి వింటోంది సంఘాతమునకు చూచుతా వినుతా అనే ధర్మము కదదు కాబట్టి చూసి వింటోంది అంటే సమస్య తీరిపోయింది అలా సంఘాతము చూసి వినుటకు ధర్మాధర్మముల హేతువు అన్నట్లయితే ఆ ధర్మాధర్మములకు హేతువు కర్మల హేతువు ఉన్నట్లయితే ఆ కర్మలకు హేతువు మరి ఏంటి రాగద్వేషముల హేతువు ఉన్నట్లయితే ఆ రాగద్వేషములకు హేతువు ఏమిటంటే మరొకటి వాసనల హేతువు ఉన్నట్లయితే ఆ వాసనలకు హేతువు ఏమిటంటే అంతకుముందు చేసిన కర్మ ఇది ఎప్పటికైనా తేముతుందా ఈ లంకే ఈ లింక్ లింక్ ఎండ్ అట్ ఎనీ టైం అంటే ఎండ్లెస్ రిగ్రసంలో పడిపోతారు అది అంగీకారం కాదు కాబట్టినుట చూచుట సంకల్పించుట తెలియుట అనేది సంఘాతం యొక్క ధర్మములే వేడి ఎలా నిప్పుకో సల్లదనము నీటికి ఎలాగో వెలిగి ఆడిపోవుట వెనుగురు పొరుకు ఎలాగో వినుట చెప్పు పలుకుట సంకల్పించుట తెలియట అనేది సంఘాతములతో అలాగా కాబట్టి సంఘాతమే ఆత్మ విని తెలుసుకుని సంకల్పించేటువంటి ఆ వెలుగు ఆత్మలను వల్లట్లయితే అది సంఘాతమే సంఘాతమే ఆత్మ అని లోకాయుత పూర్వపక్షం ఇది అంగీకారము కాదు అంటే పూర్వపక్షాన్ని ఎంత బలం చేయాలో అంత బలం చేసి పూర్వపక్షం మీద మధ్యలో ఉండే ఆక్షేపాలని కూడా లేవనెత్తి వాటిని కూడా సెటిల్ చేసేసి రెండు మూడు ఆక్షేపాలు లేవనెత్తి సెటిల్ చేసేసారు ఇప్పుడు ఇంకో ఫైనల్ గా ఆ సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు దాని మీద సంగ్ర సంగ్ర సంగ్రహము స్వప్న స్మృత్యోహస్ ఏవ దర్శనా చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయదగినటువంటి ఘట్టం అది ఆ హేతు ఎలా ఉందో మీరు కళ కలగన్నప్పుడు అంతకుముందు చూసిన దాన్ని మాత్రమే మీరు కలగంటూ ఉంటారు ఏమండి మీకు గుర్తుకు వస్తుంది స్మృతి గుర్తుకు వస్తుంది ఏది గుర్తుకు వస్తుందండి అంతకుముందు మీరు అనుభవించింది గుర్తుకొస్తుందా అనుభవించనిది కూడా గుర్తుకొస్తుందా అనుభవించినది మాత్రమే గుర్తుకు వస్తుంది మీరు జాగ్రత్త అవస్థలో చూసిన దానిని మాత్రమే మళ్ళీ స్వప్నంలో చూస్తారు అనుభవించినది మాత్రమే మీకు గుర్తుకు వస్తుంది అనే ఈ రెండు అనుభవాలని బట్టి ఆ వెలుగుంది చూసారా ఆ తెలివి వెలుగు అది సంఘాత ధర్మము కాదు అని స్పష్టమైపోతుంది అంటారు ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టారో చూడండి దీన్ని అది ఏమైనా అర్థమైందా మేము మీకు ఏమర్థమైంది తెలియదు నాకైతే ఏమీ అర్థం కాలేదు అదేదో తెలుగులో ఒక మొరటు సామెత కలదు తుంటి మీద కొడితే పళ్ళు రాదే అని సామెతం ఉన్నారు ఆ రకంగా ఏమిటంటే తలదండము గుర్తుకు రావడం దాన్ని బట్టి సంఘాతానికి కంటే బాహ్యము నందు సంఘాతకం అంటే విలక్షణమైంది పెట్టారు మీరు అది చెప్తారు సంగ్రహమైంది ఇప్పుడు ఎవరడం ఎదుతం స్వభావవాదిన అంటే స్వభావవాది అంటే లోకాయుతడు ఇప్పుడు స్వభావ వారి అంటే ఏంటి నిప్పుకి వేడి స్వభావము స్వభావం అంటే అర్థం ఏంటో చూసినా నిప్పుకి వేడి ఉండుటకు కారణము మరో చోట్ల వెతుక్కోక్కర్లేదు అక్కడే ఉంది నీటికి చల్లదనము స్వభావము సంఘాతమునకు తెలియట స్వభావము అని ఎప్పుడైతే పెట్టేశారో మీరు ఆత్మ ఎగిరితక్కపోయింది లేదా సంఘాతమే ఆత్మై కూర్చుంటుంది తెలివి తెలివి ఆత్మలు అంటే సంఘాతమే ఆత్మై వీళ్ళు స్వభావవాది అని అంటారు ఆ స్వభావవాది ఏమంటున్నాడండి ఏదోక్తం స్వభావవాది అంటే లోకాయుతుడే అతను ఏమంటున్నాడు దేహస్య ఏవ దర్శనాది క్రియా నవ్యతిరిత్యేతి చూచుత వినుట సంకల్పించుట తెలియట మొదలైన పనులన్నీ దేహమే చేసేస్తోంది అంటే దేహమే ఆత్మైపోతుంది ఇంకా దేహము కంటే వ్యతిరిక్తమైనది విలక్షణంగా దేహంలో ఉంటూ దేహము కానిది మరొకటి ఏదో ఉంది అది చేసేస్తోంది అనే మాట లేదు అని స్వభావ వాడి మాట చెప్తున్నాడే తిన అది సరికాదు తత్వది ఎందుకో అది తప్పంటే ఎందుకో తెలిసినా పురాణంలో అలా చెప్పారు కాబట్టి అలా ఉండదు అలా ఉండదు చీకటి ఇప్పుడు ఓ చర్చ్ వచ్చింది చీకటి అనేది ఒక తత్వమా కాదా అని ఒక చర్చింది ఏదైనా ఉందా లేదా నేను చర్చ వచ్చింది కొంతమంది వెలుగు యొక్క ఆప్షన్స్కే చీకటిది వేరు వెలుగు లేకపోవడంతోనే చీకటి అంతే అంటే తప్ప చీకటి అనేది వేరే ఉండదు వెలుగు కలుగు అభావం కంటే భిన్నంగా చీకటి అనేది ఏదైనా ఉంటే ఇంకా వెలుగెందుకు ఓ చీపురు గట్ట తీసుకుని ఓ చేత చీపురు గట్ట తీసుకుని ఆ చీకటిని తుడిచేసి ఆ చేతలో ఎక్కడ ఒకరు దీపెరిగితే వెళ్ళేందుకు లేకపోతే రెండు పెద్ద పెద్ద ఒక బిల్ బోర్డు లాంటిది పట్టుకుని అది ఇక్కడ పెట్టి ఆ చీకటిని అంతని మూకేసి వైడి వారే అలా ఇది చేయట్లేదు మీరు దీప కాబట్టి చీకటి అనేది అక్కడ ఏమీ లేదు చీకటి అనేది కాస్తే చీపుతో మన వాళ్ళు తిరిగి అవడం పారేసి వస్తారు రెండు మీద పాలకోసం వస్తారు ఈ చీకట్లు తీసుకెళ్ళి మనం వెళ్ళలో ఏం చేస్తారంటే దూమ్మంతా రెండు మీద పాలపోసినట్టుగా ఈ చీకట్లు కూడా ఎత్తేసి ముట్టడం రెండు మీద పారేస్త వస్తారు కాబట్టి చీకటి అలా ఏమీ లేదు వెలుగు లేకపోవడం పేరే చీకటి అని ఒక సిద్ధాంతం దీని మీద ఎనిమిది పూర్వపక్షం దీన్ని ఖండలు ఎవటో చూసినండి చీకటి అనేది ఉంది ఎందుకంటే ఎందుకండి చెప్పండి అంటే ఎందుకంటే ఇది విని మీరు ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది ఎందుకంటే నేను ఆశ్చర్య నా కళ్ళు కళ్ళు తిరిగినంత మనం శ్రీకృష్ణుడు అర్జునుడు కలిసి ఓసారి పాతాల లోకానికి వెళ్ళారు రసంలో వెళ్ళారు పాతాల లోకానికి రథంలోనే వెళ్ళారు రసంలో వెళ్ళారు పాతాలలోకి వెళ్తూ వెళ్తూ ఉండగానే చీకటిగా అయిపోవడం ప్రారంభించింది భూలోకంలో అంతా వెలుగు ఉంది పాతాలలో ప్రవేశిస్తూ ఉండగానే అప్పుడే ఆ వెలుగంతా తగ్గి తగ్గి తగ్గి చీకటి పెరిగి పెరిగి పెరిగి చిమ్మ చీకటి అయిపోయింది అప్పుడు ఈ దారుకుడు అంటే సారథి తోలుతున్నాడు గుర్రాలని కృష్ణుడును అర్జునుడు రథంలో కూర్చుని కునుకుపాట్లు పడుతున్నారు రథం పోతోంది కానీ గుర్రాలకి అసలు కనపడడం మానేసింది చీకటి బాగా పెరిగిపోయి కనపడడం మానేసింది మానేస్తే అప్పుడు ఆ సారథి కృష్ణుడిని కృష్ణుడు కునికుపోట్లు పెడుతుంటే లేపి ఏమండి పాతాళం మధ్యలోకి వచ్చేసాము ఇంకా చిమ్మ చీకటి అయిపోయింది ఇక్కడ ఏమీ కనపట్టలేదు గుర్రాల ముందుకు వెళ్ళటం చీకట్లో అవి అని ఓ సమస్యని పరిష్కరిస్తాను ఇంకా వెళ్ళాల్సిన తోటికి చర్మన్ తర్వాయి ఈ లోపల ఈ చీకటి సమస్య అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే చక్రాన్ని స్మరిస్తాడు చక్రాన్ని స్మరిస్తాడు చక్రాలవారిని స్మరిస్తాడు అప్పుడు ఆ చక్రాలు వారి గిరగరగల తిరుగుతూ వచ్చేస్తాడు వచ్చేస్తే ఆ చక్రాన్ని వినిగి పెడతాడు ఆ చక్రం ధగ ధగ ధగ మెరిసిపోతూ ముందు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ వెలుగులో గుర్రాలు పరుగులు చేస్తాయి ఆ చక్రాలు వచ్చి చీకటిని చిన్నాభిన్నం చేసి తగలబెట్టేసి ఒకరి పాటేశాడు కాబట్టి చక్రాల వారు చిన్నాభిన్నం చేసేటంటే అది చీకటి ఒక తత్వం అయితే చక్రాల వారు చిన్నాభిన్నం చేయటం అనే క్రెడిట్ చక్రాలు వస్తుంది తప్ప చీకటి తత్వమే కాకపోతే ఎవరు చిన్నాభిన్నం చేసినట్టు దేవిని చిన్నాభిన్నం చేసినట్టు కాబట్టి చీకటి తత్వము అని చెప్పాడు ఆయన ఆయన అంటే ఏమండి మీరు పురాణం చెప్తున్నా అవునండి పురాణమే చెప్తాం ఇంకే చెప్తామని అలా చెప్పకూడదండి చీకటి తత్వమే కదా మీరు ఏ లెవెల్లో దాన్ని డిస్కస్ చేస్తున్నామో అదే చెప్పాలి తప్ప చీకటి తత్వం అయితే తుడిచవతలు పారపోవచ్చు అలాంటి ఆర్గ్యుమెంట్లు చెప్పాలి తప్ప ఇలాగంటే కథలు చెప్పకూడదు ఇక్కడ అలా కథలు చెప్పరు కాబట్టి దేహమే దర్శనాది క్రియలను చేస్తోంది అని స్వభావవాది చెప్పిన సిద్ధమాత సరికాదు ఎందుకో తెలుసిన ఎది దేహస్య దర్శనాదిక్రియా స్వప్నే దృష్టస్య దర్శనం న్యా చూచేది దేహమే అయ్యేటట్లయితే చూచేది అంటే ఇంకా వినేది సంకల్పించేది తెలుసుకునేది చూచేది దేహమే అయ్యే పక్షంలో చూచిన దానినే చూచుట అనేది స్వప్నంలో సంభవమయ్యేటిది కాదు ఎందుకో తెలుసునా స్వప్నంలో ఈ దేహం ఉండదు పైగా మరో దేహం కాబట్టి ఈ చూచేది దేహమే అయితే స్వప్నంలో చూచిందే చూడడం తటస్థపడుతోంది కనుక ఏది చూచిందో అది స్వప్నంలో కూడా ఉండాలి అప్పుడే చూచింది చూడడం తటస్థపడుతుంది ఏమండి జాగ్రత్తలో ఉన్న వాటినన్నీ ఈ దేహం చూస్తే స్వప్నంలో మళ్ళీ వాటి దర్శనమే అవుతోందంటే ఈ దేహం మళ్ళీ స్వప్నంలోకి రావాలి స్వప్నంలో కూడా ఈ దేహం అను అను సూచనలు చూడడం అనేది సంభవం అవుతుంది కానీ ఈ దేహం స్వప్నంలోకి రాదు ఈ దేహం ఇక్కడ పడు ఉంటుంది స్వప్నంలో విమానం ఎక్కడ ఆస్ట్రేలియా ఈ దేహం నమ్సం మీద ఆ విమానం లోపల అఫ్సర్స్లు వాళ్ళు అవి కూడా సర్వీస్లో అవి చేస్తూ ఉంటారు టిఫిన్లో తీస్తూ ఉంటారు అవి తింటూ ఉంటారు ఈ దేహం ఉండాలి ఈ దేహం ఉండేవారు లేదు కదా వారు ఆ ఈ దేహంతో వేటిని చూసేవో అవన్నీ అక్కడ అనుభవాలను వస్తున్నాయి మరి అంటే అర్థం వాటిని చూసింది ఈ దేహం కాదన్నమాట తెలిసిందండి ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో చూడండి ఆర్గ్యుమెంట్ ఇంకొకరికి చెప్తున్నారా అంధస్వప్నం పశ్యన్ దృష్టపూర్వమేవ పశ్యటి నా శాఖద్వీపాదిగతం అదృష్ట రూపం అది చూడండి ఏదండి ఆ పుస్తకం ఇలా ఉన్నా సార్ చిత్రంగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను తెలుగులో రాసినప్పుడు దేహశేవ దర్శనాది క్రియా నా వ్యతిరిక్త స్థైతే ఉత్తం తప్పన దాన్ని తెలుగులో చాలా వివరంగా రాసినట్టుగా మీకు కనపడుతుంది వాటిని ఘటిల్ల జీయుటకై దేహ విలక్షణమైన జ్యోతి అంటే ఆత్మజ్యోతి ఆవశ్యకము కాదు నీవు లోకాయుతుడు చెప్పిన మాట ఏది అది సరికాదు సూచితా మొదలకు క్రియలను చేసేది దేహమే అయ్యే పక్షంలో కలలో చూచిన దానినే చూచుట జాగ్రత్తదేహము లేదు కనుక సంభవము కాకుండేది ఎందుకంటే కలలో ఉన్న దేహం వేరు జాగ్రత్తలో ఉన్న దేహం వేరు జాగ్రత్త దేహము కళలో లేదు కాబట్టి చూచిందా కానీ జాగ్రత్తలో చూసిన దాన్నే కళలో చూడడం సంభవం అంటే జాగ్రత్తలో చూచింది దేహము కాదన్నమాట ఎందుకంటే ఏది జాగ్రత్తలో చూసిందో అదే స్వప్నంలో చూస్తోంది అప్పుడు మాత్రమే మీకు ఆ కంటిన్యూటీ పొసగుతుంది జాగ్రత్తలో చూసింది దేహము ఆ దేహం స్వప్నంలోకి రాలేదు కానీ చూసిందే చోటంత కష్టపడుతోంది మాట తప్పు మాట అవుతుంది దీనిని బట్టి చూచేది దేహము కాదు అని స్పష్టమైపోయింది అమ్మవారు ఇంకా తర్వాత తెలుగులో ఏమనుందంటే రుడ్డివాడు కలను కంటూ ఇది వలలో చూసిన దానినే చూచును కానీ ఇది వలలో ఎన్నడూ చూడని శాతద్వీపము ఆఫ్రికా ఆది ఉంది కదా అక్కడ ఆది శబ్దా ఆఫ్రికా మొదలైన స్థానములలోని పదార్థములను చూడడు ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు మధ్యలో గుడ్డివాడయ్యాడు గుడ్డివాడు కాకముందు ఏవేవి చూశాడో అవన్నీ స్వప్నంలో ఇప్పుడు చూస్తున్నాడు ఒకవేళ చూసేది దేహమే అయితే దేహం గృఢి అయిపోయింది కనుక ఇంకా మళ్ళీ అవన్నీ స్వప్నంలో చూడడం సంభవము కాసు ఉండేటి తర్వాత వాడు చూపుండగా ఏమిటై ఏ వేటినైతే ఎన్నడూ చూడలేదో లైక్ శాఖ ద్వీపము ఆఫ్రికా మొదలైన వాటిని వాడు ఎన్నడూ చూడలేదు చూపుండగా చూపుపోయింది వాడు ఎన్నడూ చూడని వాటిని ఇంక ఇప్పుడు చూడడానికి వీల్లేదు చూసే దేహమే అయ్యే పక్షంలో కానీ చూసేది దేహము కాదు కనుక ఇంతకుముందు ఎన్నడూ చూడని వాటిని కూడా స్వప్నంలో వాడు చూసేస్తున్నాడు కాబట్టి చూసేది దేహము కాదు దేహమేం చూస్తున్నదంత దేహము చూసేది ఈ స్వభావవాదులు ఉన్నారే వాళ్ళు లోతుగా తెలిసిపోక ఎవరు రాస్తారు కానీ చూసేది దేహము ఎన్నడూ కాదు కన్ను చూసేది కాదండి కన్ను చూసేదైతే ఒకటి కన్ను తీసి ఇంకోటి పెట్టడం అనేది అసలు సంభవమే కాదు కన్ను చూసేదైతే ఆ గుడ్డీలో ఉన్నప్పుడు చూస్తున్నది ఆ సీసాలో పెట్టి తీసుకొస్తారు చూస్తున్నది అది వీడి కన్ను తీసేసి పెడితే అప్పుడు చూస్తుంది అంటే అర్థం ఏంటి ఆ కన్ను వెనక్కాల ఏదో ఉంది అది తీసుకుని అనుగ్రహిస్తోంది కాబట్టి ఈ కన్ను ఆపరేషన్ శంకరులకు లభ్యంగా లేదు దృష్టాంతం కన్ను ట్రాన్స్ప్లాంట్ అనేది శంకరాచార్యుల కాలంలో లేదు అది ఉంటుంటే ఆయన ఆ దృష్టాంతం ఇచ్చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏమి ఆయన స్వప్నం అనే దృష్టాంతాన్ని అద్భుతమైన దృష్టాంతాన్ని తీసుకొచ్చి పెట్టి దేహమే చూస్తుంది మాటని పూర్తిపారే తప్ప పురాణం చెప్పలేదు చూశారా కథ చెప్పలేదు తేతత్ సిద్ధం అంటే జాగ్రదేహంతో చూసిన వాటినే స్వప్నంలో మళ్ళా చూస్తున్నాడు కనుక ఇది మనకు సిద్ధిస్తోంది దాన్ని బట్టి మనకిది సిద్ధిస్తోంది ఏమిటి సిద్ధిస్తోంది ఎ స్వప్ పశ్యతి దృష్టపూర్వం వస్తు సహ పూర్వం విద్యమానేషి అద్రాక్ష దేహ ఇది అంటే జాగ్రత్త అవస్థలో చూచిన దాన్నే స్వప్నంలో ఎవడు చూస్తున్నాడో వాడే జాగ్రత్త అవస్థలో కన్ను వెనకాల ఉండి దానిని చూచినాడు అని మనం చెప్పాల్సి ఉంటుంది అంతే తప్ప జాగ్రత్త ఉన్న దేహము ఆ చూచింది అని కనుక మీరు అన్నట్లయితే జాగ్రత్త అవస్థలోని దేహము ఆ కన్ను స్వప్నంలో లేవు కనుక అవి చూసినవి స్వప్నంలో చూడడము అసంభవము కావాలి కానీ అసంభవం కాదు కాబట్టి జాగ్రత్త అవస్థలో దేహము కన్ను ఉంటూ వాడు స్వప్నంలో కూడా వచ్చాడన్నమాట అదే ఆత్మ కాబట్టి దేహము కన్ను ఆత్మవడు దేహము కన్ను ద్వారా చూసేది ఏదో అది ఆత్మవుతుంది అని చెప్తున్నాను